కీర్తన ఐదువందల పరమ పురుషుడి బాలుడట అరవిరుంచులు ముక్కేరదివో వాకిటను దేవుడితడు సర్వ దేవతల కొడయడు వేవేలు వేదములచే వేద్యుడితడు దేవకీదేవికీ వసుదేవునికి కొడుకాయ ఈ విధము నోచిరి వీరెంత భాగ్యవంతులో అంతటా తానున్నవాడు అరయ్య స్వతంత్రుడు అంతము అంతమునాదియులేని ఆదిమూరితి వంతుకు యశోదకు నవ్వల నందగోపునికి దొంతర కొడుకైనాడు తొల్లి వీరేపుణ్యులో ఇందిరావల్లభుడు ఇహపర నాయకుడు కందువ శ్రీవెంకటాద్రి కాపున్నవాడు మందగొల్లెతలకెల్ల మరది తానైనాడు ఇందరునిందరే వీరికెన్నటి సంబంధమో